ముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శణోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాధు ఆత్మపమ్యేత్ర సమం పశ్యతిర్జున సుఖం వాటి వా దుఃఖం స యోగీ పరమో మతరయోగం యోగీ పరమో మత పరమ అంటే సర్వ్రేష్ఠుడు ఆయన యోగి జ్ఞాని పరమహ సర్వశ్రేష్ఠుడు ఎవరు అంటే ఆత్మౌపమ్యైన సర్వత్ర సర్వ సర్వము నందు సర్వత్రా అంటే అందు అనే సత్వమయత్తి ప్రత్యేది సర్వము నందు సర్వము అంటే ఆత్మ అంటే తాను తాను చేతనుడు సర్వము నందు అంటే ఇతర సకల ప్రాణుల ప్రాణులు అంటే చెట్టు చేమలు పశుపక్ష్యాదులు మానవులు మనకి తెలిసి ఇంకా విద్యాధరులు గంధర్వులు యక్షులు కిన్నర్లు అంటే ఇంకే లిస్టులు చెప్పడమే తప్ప మనకి ఎప్పుడూ రాదు కదా మనకి తెలుసున్న గంధర్వులు అంటే వీళ్ళే సినిమా స్టార్స్ వాళ్లే గంధర్వులు మనకి ఈ సినిమా పాటలు పాడేవాళ్ళు వాళ్ళు గంధర్వులు అంటే గానా గానం పాటలు పాడే వాళ్ళని గంధర్వులు అంటారు డాన్స్ చేసే వాళ్ళని అప్సరసలు అంటారు సో అలా చూసుకోవాల్సిందే తప్ప కాబట్టి సకల మానవాళి ఇది ఆత్మౌపమ్యేనా సో సర్వత్రా అన్ని ప్రాణుల యందు తానే స్వయమేవ ఉపమా తానే పోలిక ఎప్పుడు కూడా పోలికన్నది మనం ఎలా చూస్తామంటే రూపాన్ని పోలికగా తీసుకోవటం లేకపోతే ధనాన్ని పోలిక ఇప్పుడు ధనవంతుడు ఉంటాడు ధనం బేసిస్ మీద పోలిక పెట్టుకుంటాడు పెట్టుకుని ఈ ధనం ధనం ఎప్పుడైతే మీరు స్టాండర్డ్ కింద పెట్టుకున్నారో ధనము అధికంగా గలవాడేడల అసూయ కలుగుతుంది ధనము తక్కువ కలవాడే డల వీడికేమో చిన్న చూపు ఉంటుంది తనతో సమానమైన వాడేడల సమానమైన ధనము కలవాడే కైండ్ ఆఫ్ ఫ్రాటర్నిటీ అనేది ఫ్రాటర్నిటీ అంటారు అంటే ఒక సోదర భావం అలా ఉంటుంది ఫ్రాటర్నిటీ అని ఒకటి సో ఆ రకంగా అలాగంటే కోలిక అటువంటి అనాత్మ సందర్భమైన పోలిక ఉండకూడదు పోలిక అంటే మెషరింగ్ స్టాండర్డ్ ఉపమా అంటే మెషరింగ్ స్టాండర్డ్ సో ఎదుటి వ్యక్తిని లేక ఎదుటి ప్రాణిని మనం దాంతో వ్యవహరించేప్పుడు మనకి పోలిక ఏది ఉండాలి తానే పోలికగా ఉండాలి ఇది ఈ ధర్మము మనం చాలా మీరు వినే ఉంటారు ముఖ్యంగా మహాభారతంలో పద్యం కూడా ఉంది మొత్తం పద్యం అంతా నాకు గుర్తులేదు పొరులేయవి యొనరించినకు పాడియదు అంటే పద్యం ఉంటుంది మొత్తం పద్యం చెక్కనగారి పద్యం చాలా చక్కటి పద్యం ఇతరులు తనకు దేనిని ఆచరిస్తే తనకు అనుకూలము అటువంటి దానిని మాత్రమే మనం ఇతరులకు ఆచరించగలను ఇతరులు దేనిని ఆచరిస్తే మనకి ప్రతికూలము అటువంటి వాటిని మనము ఇతరుల ఎడల ఆచరించరాదు ఇది ఆత్మౌపమ్యము అంటే తనతో ఆ మనం పోలిపి చూసుకోవాలి అంతేగాని ఇతర ప్రాణుల ఎడల ఇతర వ్యక్తుల ఎడల కేవలము ద్వేషభావము అవి తగ్గవు అలా ఉండకూడదు ఆ రకమైన వ్యతిరేక భావము ద్వేషభావము మనం చూస్తూ ఉంటాం సమాజంలో అనేక సందర్భాల్లో మనకు కనపడుతూ ఉంటుంది ఉదాహరణకి నిన్న నేను మెన్షన్ చేస్తూ వచ్చాను చెట్టు చేమా ఉందంటే దాన్ని బతకనివ్వరు దాన్ని కొమ్మలు విరిచేస్తారు ఆకులు కోసేస్తారు ఏదో పేరుతో కోసేస్తారు అఖిరికి పువ్వులు కూడా పువ్వులు కూడా విపరీతంగా పువ్వులు కోసేస్తూ ఉన్నాం అది చూసి మామూలు మహాకవి కరుణ కరుణశీ అయిన ఏదో ఆయన పద్యాలు పుష్ప విలాపము అని ఆ పుష్పాలు అవి ఆయన ఆ పుష్పాల మనస్సులో దూరి తానే ఆ పుష్పమైతే ఎలా రెస్పాండ్ అయ్యి ఉండేది అని భావన ఊహ చేసుకుని పద్యాలు రాశారు బాగా ఉంటాయి పద్య ఉదీ మానవుడా నీవు నన్ను తుంచేస్తున్నావు తీసుకువెళ్లేదో చేస్తానంటావు నన్ను ఉన్న చోట వదిలేస్తేనే శోభగా ఉంటుంది అంటే ఏవో ఉంటాయి అలాగే పద్యా సో ఒకప్పుడు మనిషి రిలిజియస్ కాంటెక్స్ట్లో ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో ఒక వరల్డీ కాంటెక్స్ట్ ఒకటి ఉంటుంది ఓ రిలిజియస్ కాంటెక్స్ట్ ఒకటి ఉంటుంది ఈ రెండింటిలో కూడా మనిషి యొక్క ప్రవృత్తి చాలా దోషభూయిష్టంగా ఉంటుంది వాటి నుంచి బయటపడాలి సో స్పిరిచువాలిటీ అంటే వేదాంతాన్ని అధ్యయనం చేయుటా అంటే ఏమిటి ఆ వరల్డీ కాంటెక్స్ట్లో అంటే మనం ప్రపంచంలో వ్యవహరించేప్పుడు ప్రాపంచిక వ్యవహారాల సందర్భంలో మనము ఒక ఉన్నతమైన స్థాయికి రీచ్ కాగలుగుతాము అలాగే రిలీజియస్ కాంటెక్స్ట్లో రిలీజియస్ కాంటెక్స్ట్ అంటే ఏమిటి ఏదో ఒక దేవతారూపాన్ని ఆరాధించి మనం ఒక ప్రయోజనాన్ని సంపాదించే ప్రయత్నం అంతే కదా దాంట్లో అంతకంటే వేరే సో ఏదో పూజ ఏదో చేసి దానమో ధర్మమో తీర్థయాత్ర ఏదో చేసి తన తన స్వంతానికి ఒక ప్రయోజనాన్ని సంపాదించకూడదు దాంట్లో పెద్ద ఔదార్జ్యమే ఉన్నది ఇప్పుడు కోరిక తీరడం కోసం మీరు పూజ చేశారు లేకపోతే తీర్థయాత్ర చేశారనుకోండి మీరే లోకానికి ఉపకారం చేస్తున్నారా ఏమన్నానా మీకు మీరే ఉపకారం చేసుకుంటున్నారు అయితే పేరుకి దేవుడు దేవుడు దేవుడు అన్న అండమే అయింది కానీ ఇంట్లో దేవుడు ఎక్కడున్నాడు తన స్వార్థమే ఉన్నది సో ఇటువంటి కాణ్యకర్మల సందర్భంలో కూడా మనిషి స్వార్థపరాయణుడిగా ఉంటాడు ఆ మమ అహం మమ అహం నేను కర్తను ఈ కర్మను చేసే కర్తను మమ ఈ కర్మఫలం నాకు కావాలి అని అన్నప్పుడు ఈ అహమ్మ గట్టిగా ఉన్నప్పుడు అది లౌకిక కర్మ అయినా వైదిక కర్మ అయినా కూడా రెండు సందర్భాల్లోనూ కూడా అది మనిషి యొక్క పరిచ్ఛేదాన్ని అంటే అల్పత్వ భావనను మరింత దృఢం చేస్తుంది ఆ విధంగా అది వ్యక్తిని బంధిస్తుంది అది బంధమే అది రెండు సంసారములే దాంట్లో సం దాంట్లో సంసారం నుంచి బయటపడేటువంటి స్పిరిచువాలిటీ అనేది ఏదైతే ఉందో జ్ఞానము అది లేదు కాబట్టి ప్రాపంచిక వ్యవహారంలోనూ ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భంలోనూ కూడా సకల ప్రాణుల ఎందు ఆత్మౌపమ్యాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది అది చేయగలిగితే చూడండి మనిషి ఆధ్యాత్మ ఆధ్యాత్మికమైన ఉన్నతి విషయంలో అనేక రకాల కల్పనలతో ఉంటాయి ఏవో కల్పనలు ఇప్పుడు ఆధ్యాత్మికము ఒకటి ఉన్నది అంటే ఈశ్వరారాధన సందర్భం ఆ ఈశ్వర ఆరాధన విషయంలో ఎలాంటి కల్పనలు ఉంటాయంటే ఈశ్వరుడు ఎక్కడో హిమాలయాల్లో ఉన్నాడు లేకపోతే ఎక్కడో కొండ మీద ఉన్నాడు లేకపోతే అడవిలో ఉన్నాడు అని వీడు పరుగుని తీస్తూ ఉంటాడు లేదా ఈశ్వరుణ్ణి ఈ విధంగా ఎంత పెద్ద పూజ చేస్తే అంత బాగా మనం ఆరాధించిన వాళ్ళమవుతాము వంద నామాలతో పూజ కంటే వెయ్యనామాల పూజ గొప్పది వేయ కంటే లక్ష గొప్పది లక్ష కంటే కోటి గొప్పది అంటో ఒక సో ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాడు ఈ ఛాలెంజ్ని తనకి తానే ఒక ఛాలెంజ్ని సృష్టించుకోవటము మీరు గమనించండి సైకాలజీ దృష్టితో చెప్తున్నాను తనకంటూ ఒక ఛాలెంజ్ని క్రియేట్ చేసుకుంటాడు అది అది ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఈగో ఆలోచించండి ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి విజయవాడ దాకా నడిచి వెళ్ళిపోతాను అంటాడు ఎందుకు విజయవాడ దాకా నడిచి వెళ్ళిపోవడం ఎందుకండి ఏదో టికెట్ ఒకటి కొనుక్కుని దెబ్బలు పడుకుని పొద్దున్నకి చేరొచ్చు దాంతో గొప్ప ఉందండి ఒకటి వాడు చేసి పదేది అదే అలా కాకుండా నడిచి వెళ్ళిపోతే ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ నేను అధిగమిస్తాను ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఈగో ఈగో అలా మూవ్ అవుతుంది అలాగే ఇప్పుడు రామేశ్వరం దగ్గర నుంచి సింహళం వరకు మధ్యలో చిన్న సముద్రం ఉంది కదండి ఇరవై మైళ్ళంతో సముద్రం ఉంది అదంతా ఈదేస్తాను స్ట్రైట్ అంటారు కానీ దానికి ఏదో పేరు ఉంటుంది ఆ చిన్న రెండు భూఖండాల మధ్యన ఉండే సముద్ర భాగానికి స్ట్రెయిట్ అంటారు పాక్ స్ట్రైట్ అనేది అంటారు అది నేను ఈదేస్తాను ఎందుకు ఏదో ఎందుకండి మామూలుగా అసలు సింహల వెళ్లాల్సిన పని లేదు ఒక వెళ్లాల్సిన పనులు ఉంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు లేదా షిప్ ఎక్కువచ్చు ఈత సమాచారం ఏంటంటే వాట్ ఈస్ దిస్ అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ టు హోమ్ ది ఈగో ఈగో ఛాలెంజ్ అలాగే ఆధ్యాత్మరంగంలో కూడా ఇటువంటి ఛాలెంజెస్ ఉంటాయి ఈగో ఛాలెంజెస్ ఉంటాయి నేను ఇరవై అంతస్తుల రామస్తూపం కట్టిస్తాను అని పెట్టుకుంటాడు ఇరవై అంతస్తుల రామ ఎందుకండి ఇరవై అంతస్తుల రామస్తూపం చిన్న రామస్థూపం కట్టుకున్నా సరిపడుకుంది అంటే రాముడు ఎంత పెద్ద స్తూపం కడితే అంత గొప్పగా సంతోషిస్తాడని అదొక ఛాలెంజ్ పెట్టుకుంటాడు అది కూడా ఒక ఈగోస్ ఛాలెంజెసెస్ అటువంటి ఛాలెంజెస్ పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ఆ ప్రాసెస్లో పశు చెట్టు చేమలకి వినాశం పశుపక్ష్యాదులకు వినాశం సాటి మానవులకు క్లేశము కలిగి కలిగిస్తే అది అది అధ్యాత్మవుతుందా కాబట్టి మనం ఏ వ్యవహారం చేసినా ప్రాపంచికము కానీ లేక అధ్యాత్మరంగానికి సంబంధించింది కానీ ఎటువంటి వ్యవహారం చేసినా ఆత్మౌపమ్యము అనేది ఒక ఫండమెంటల్ లాజిస్టిక్గా పెట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అది గొప్ప యోగం కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్స్ ద్వారా పెద్ద పూజల ద్వారా పెద్ద దానాలు పెద్ద ధర్మాల ద్వారా మనం ఈశ్వరుణ్ణి స్వాధీనం చేసేసుకుని మన వైపు తిప్పేసుకుందాము అనే అనే అలా అక్కర్లా పరమ యోగం ఏంటంటే మీరు ఎక్కడున్నారో అక్కడ ఉంటారు ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ బిజినెస్ కానీ ఉద్యోగం కానీ వాటెవర్ ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ చేసుకుంటూ ఉంటారు సో సింపుల్ అండ్ సోబర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి భక్తికి ప్రాధాన్యము ఆ ప్రేమ భావనకు త్యాగానికి త్యాగము కూడా మళ్ళీ హృదయంలోనే ఆ సంకల్ప త్యాగానికి ప్రాధాన్యం కానీ బాహ్యమైనటువంటి అట్టహాసానికి ఆడంబరానికి ఏమీ ప్రాధాన్యం లేదు ఈశ్వరుని ఆరాధించే సందర్భంలో కూడా అటువంటి అట్టహాసములను ఆడంబరములను తర్వాత ఈగోయిక్ ఛాలెంజెస్ ఇప్పుడే మీకు మనం చేస్తాను అలాంటివి ఉంటాయి కోటి పూజ చేసేస్తాను అంటే కోటి పుష్పాలు సంపాదించాలనుకోండి మీకు ఇంకా ఆ జిల్లాలో ఉన్న చెట్లన్నీ బరికేస్తే కానీ కోటి పుష్పాలు రావు సో అలాగంటి ఛాలెంజెస్ ఈగోయిక్ ఛాలెంజెస్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా అవి ఏవో చేస్తూ ఉంటారు సమాజంలో నడుస్తూ ఉంటాయి మేబీ సమ్ రెలవెన్స్ ఉండే ఉంటుంది కానీ మనం పరమయోగము దృష్టితో చూసినట్లయితే ఇంత పెద్ద పెద్దవేమి చేయనక్కన్న చాలా సరళమైన వెరీ సోబర్ అండ్ సింపుల్ జీవితాన్ని గడుపుతో మీరు ఆ ఈశ్వరీయ తత్వాన్ని బాగా వృద్ధి తీసుకురావచ్చు అది పరమయోగము దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఆత్మౌపమ్యము తాను పోలిక భాష్యకారులు అంటారు ఆత్మా స్వయమేవ ఉపమా తద్ధావ ఔపమ్యం తేనా ఆత్మౌపమ్యేనా అంటే తనతో పోల్చుకోవాలి ఏదైనా సరే తెలుగులో ఓ సామెత ఒకటి ఉంది మీరు విన్నారో లేదో ఆ సామెత ఎందుకు చెప్తున్నానంటే ఆత్మౌపమ్యము అన్నదానికి అది చక్కగా ఫిట్ అవుతుంది అందుకోసం చెప్తున్నాను ఆ సామెత ఏమిటంటే ఒక పల్లెటూరులో డాక్టర్ గారు ఉండేవారు ఆ డాక్టర్ పూర్వ పూర్వపు డాక్టర్ అనమాట ప్రాచీన కంతి అంటే కురుకులు లాంటివి వెసేవి పాపం పూర్వం వాళ్ళకి వ్యాధులు ఉంది ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త మోడర్న్ వ్యాధులు అప్పుడున్న వ్యాధులు ఇదో కంతి లేకపోతే ఏదో ఇలాంటి ఫుడ్ సమ్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండి వ్యాధులు ఉండేవి ఈ డాక్టర్ గారు ఏం చేసేవారు అంటే కంతిని కోస్తూ ఉండేవారు కంతిని కోయడం అది స్పెషాలిటీ అయింది సో ఎనస్థిషియా ఉంది దాంట్లో కంతిని ఒక షార్ప్ హెడ్జెడ్ నైఫ్ తోటి కోసేవారు కోస్తే ఆ అక్యూములేటెడ్ పస్ బ్లడ్ అదంతా కూడా డ్రైన్ అయిపోతే కొంత మనిషికి కొంత విశ్రాంతి అనిపిస్తుంది ఇది ఒక ప్రాసెస్ ఆయన ఆయనకి వచ్చింది ఇంటికి వచ్చింది ఏమిటంటే ఆ కంతి ఆయనకే వచ్చింది ఆ డాక్టర్ గారికి వచ్చింది వాళ్ళందరికీ కంతులు కోస్తూ ఉండేవాడు ఒకసారి ఆయనకి వచ్చింది అది వస్తే ఆయన అసిస్టెంట్ ఈయనకి కోసుకున్నాడు వస్తుంటే ఈయన అంటాడు ఏమో ఈ కంతులు కోసేది కానీ ఏ కంతి కూడా ఇంత నొప్పి ఎప్పుడు కలగలేదు అంటాడు అది సానుక సో ఎదరవాళ్ళకి కోసేస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది నొప్పే ఉండదు తన దగ్గరకు వచ్చేప్పుడు ఇది నొప్పి అర్థమైంది కదండి పాయింట్ అది ఈ ఆత్మౌపమ్యానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆపోజిట్కి చెప్తే అసలు పాయింట్ వస్తుంది అందుకోసం చెప్పాను అలా ఉండకూడదు ముందే ఎలా ఉండాలంటే ఎదరవాడి కంటి కోసేపుడు అయ్యో వీడి కంటి మనం కోస్తున్నాం కదా ఇదే కంటి నాకొచ్చి ఉంటే అతని పొజిషన్లో నేను ఉండుంటే ఎంత దుఃఖం కలుగు కలిగేవి కలుగుతుంది కాబట్టి ఆ దుఃఖాన్ని మనం పూర్తిగా పరిహరించలేము కొంచెం ఆ ఆ కత్తిని ఇంకొంచెం పొదును పెట్టి తర్వాత ఆ కోసి ఏదో ఇంకొంచెం స్మూత్గా కోస్తే పాపం అతనికి దుఃఖం తగ్గుతుంది అని అనుకోవాలి అది ఆత్మౌపం అంటే ఒకసారి నాకు రెండు అనుభవాలు గుర్తు ఒక అనుభవం ఏంటంటే ఇంజక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది నర్సు ఇంజక్షన్ చేశారా నాకు అనిపించింది అమ్మ ఎంత నొప్పి కలిగిందో ఎక్కడ పొడి చేసిందో ఆవిడ తెలియదు కానీ ఎక్కడైతే ఇక్కడే మామూలుగా చేసి ఎంత నొప్పి అది బోన్కి తగిలిందా లేకపోతే మజిల్కి తగిలిందా లేకపోతే వెయిన్కి తగిలిందా ఐ డోంట్ మా ఆవిడ అలా వచ్చేసా ఎవడెవడ మీరు ఇంజక్షన్ చేయాల్సిన వాడు ఎవడైనా నింపుకి వచ్చిందా ఆవిడ పెంచలేదో అంటే నేనే తల్లి అని కానీ ఇలా తక్కువ పొడిచి ఇలా ఆ తర్వాత రెండు రోజుల దాకా నొప్పి తగ్గలేదు సరే What can you do about it? Being formal. Bhavan there is still something Marcelo Onion véritable no one another. There's no one against the Tasha and they are getting those. You get cr deleted of the fall aminoяids. You get the Becca good stuff, Your speed and youradura belt different from довering the pine Punk. మీకు నొప్పి ఏమీ లేకుండా నేను చేస్తానంటే అమ్మ పర్వాలేదు ఇంజక్షన్ కదా మీరేమీ సర్జరీ ఏమీ కదా ఏం పర్వాలేదు చేయండి ఇందుట్లోకి ఏం నష్టం ఏం లేదు అంటే మీరు అటు తో పర్వాలేదు తల్లి మీరు చేయండి నేను అటు తిరిగాను అవి అటు తిరగన్నారుగా అటు తిరిగాను ఇటు చూసి ఇంజక్షన్ ఎప్పుడు తెలియలేదు నాకు అయిపోయింది అన్న అయిపోయిందన్న చేసేశారా చేసేసాను అదే నాకు తెలియదే లేదండి ఇది ఇంజక్షన్ చేసినట్టు కూడా తెలియదే అంత స్మూత్గా చేశారు అప్పుడు నాకు కంపారిజన్ వచ్చింది ఓహో అలా ఉంటుంది అంత తేడా ఉంటుంది ఆత్మ ఉపయోగ ఎప్పుడూ కూడా ఈ సుఖం కానీ దుఃఖం కానీ సుఖం వా హెదివా దుఃఖం తాను కోలికి పెట్టుకోవాలి చాలా చక్కటి దృష్టాంతం ఇది ఇది ఒక ఎథిక్స్ ఆర్ మోరల్ లెక్చర్ కాదు నిజానికి ఎథిక్సే మోరల్ కూడా కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఇది గొప్ప దైవ పూజ ఇంతకు మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి నభూతో న భవిష్యత్ చూడండి మనం ఆధ్యాత్మిక సాధన అంటే దాని చుట్టూ ఎన్ని కల్పనలు పెడతాం ఆధ్యాత్మిక సాధన గురించి మనుషులకు ఉన్నటువంటి భావజాలం చూస్తే ఆశ్చర్య నష్టం అంత పనిచేస్తే అన్ని రకాల భావాలన్నీ చేస్తారు అవి కల్పనలు మనుషులు పెట్టుకుంటారు అవన్నీ కూడా సెకండరీ ప్రైమరీ ఏమిటంటే సుఖం వా ఎదివా దుఃఖం ఆత్మౌ పమ సుఖం కానీ దుఃఖం కానీ ఉపమా అన్ని సందర్భాల్లో ఫిజికల్ ఒక్కటే కాదు నేను ఫిజికల్ దృష్టాంతాలు చెప్పాను నిన్న సైకలాజికల్ దృష్టాంతాలు కూడా చెప్పాను ఏవో మనుషులకి ఫిజికల్ సమస్య ఉందేవో మందులో వేసుకుంటాను మనుషులు ఇబ్బంది పడి దేనికంటే ఆపద వచ్చింది అంటే ఏమిటి ఆపద సైకలాజికల్ ఎమోషనల్ పెయిన్ అదే ఆపద ఫిజికల్గా అందరూ బాగానే ఉంటారు అందులో ఎకనామిక్గా ఇది దొరుకుని మీకు ఆబ్జెక్ట్స్ చాలా తక్కువ ఉండేవి తర్వాత ఫుడ్ కూడా చాలా తక్కువ ప్రొడ్యూస్ ఉంది భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఫుడ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు జనాభా మూడు రెట్లు పెరిగిన మాట వాస్తవమే కానీ ఫుడ్ ప్రొడక్షన్ ఇంకా చాలా బాగా పెరిగింది మూడు రెట్లు జనాభా పెరిగితే దానికి తగ్గ విధంగా బాగా పెరిగింది ఫుడ్ ప్రొడక్షన్ కాబట్టి మీరు ఎప్పుడైనా షాప్స్కి ఎక్కడికి వెళ్ళినట్లయితే ఫుడ్ ప్రోడక్ట్స్ అలా లార్జ్ క్వాంటిటీస్ డిస్ప్లే అయి ఉంటాం సో ఫుడ్ ఈజ్ క్లెంటిఫుల్ అవైలబుల్గా ఉన్నది ఈనాడు కాబట్టి ఫిజికల్గా తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అభివృద్ధి చెంది ఎక్కడ పడితే అక్కడ మీకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అసలు అదొక రూలు మీరు ఎక్కడైనా చూడండి హోటల్స్ యొక్క హోటల్స్ బాగా ఖరీదైన హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం అవుతాయి వాటితో పాటుగా ఖరీదైన హాస్పిటల్స్ కూడా నిర్మాణం అవుతాయి రెండింటికి అవినాభావ సంబంధం ఈ వీధంతా మంచి ఖరీదైన హోటల్స్ ఉంటాయి ఆ వీధి కూడా మంచి ఖరీదైనటువంటి హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకంటే ఈ హోటల్స్లో భోజనాలు చేసి ఆ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవటం ఇది మానవుల యొక్క రక్షణవి ఎందుకంటే అతిగా అతిగా భోజనం చేయకపోతే మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాధులు అసలు దరిదాపులకి రానే రావు నైంటీ పర్సెంట్ వ్యాధులు దూరంగా పోతాయి పుష్టికరమైన ఆహారాన్ని పౌష్టిక ఆహారాన్ని మితంగా తినగలిగితే అసలు వ్యాధి దరిదాపులకు రాదు కానీ ఒక రూల్ ఉంది ఏదైతే మీకు రుచి చాలా మంచిగా రుచిగా ఉంటుందో అది తప్పనిసరిగా ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది అది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి కాబట్టి రుచి అనేది అసలు పిక్చర్లోకి రానివ్వకూడదు రుచితో సంబంధం లేదు ఏ రుచి మనకు అక్కర్లా ఒకే శరీర ధారణ కోసం పుష్టిగా పౌష్టికమైన ఆహారాన్ని మితంగా తింటే సరిపడుతుంది దాని నుండి ఆహారం నుండి మనం ఆనందాన్ని పొందాల్సిన అవసరం లేదు ఆనందం కోసం ఆహారం మీద ఆధారపడకూడదు ఆనందం కోసం ఆత్మ మీద ఆధారపడాలి ఆహారం మీద కాదు ఆనందం కోసం ఆత్మ ఆహారం మీద ఆధారపడితే అనేక అనారోగ్యాలకే అదే బారి తీస్తుంది కాబట్టి సో ఎనీవే సోది పాయింట్ నేను చెప్తున్న పాయింట్ ఏమంటే శారీరకంగా ఈనాడు పెద్ద కష్టపడిపోయేదేముంటుంది భోజనాల్లో భోజన పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు మాకులు సమృద్ధిగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి డాక్టర్లు వీళ్ళు వాళ్ళు అవన్నీ అవైలబుల్ ఎవరు కష్టపడరు ఈ రోజుల్లో పొరము వాళ్ళు గొప్పకు కష్టపడేవారు జ్వరం వస్తే లంఘనం చేసేవారు ఏడు రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా లంఘనాలు చేస్తూ ఉండేవారు ఇప్పుడు లంకనంగా వాళ్ళు చేయరు ముందు జ్వరం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వరడని ట్యాబ్లెట్లు మింగేసి కడుపు నిండా భోజనం చేసి పడుకుని సో జ్వరం రాగా చేసి కాబట్టి వాళ్ళు కష్టపడిపోయితే లేదు కాబట్టి ఇప్పుడు ఆపదంటే ఏమిటి సైకలాజికల్ సైకలాజికల్ ఏవో ఆపదలు వస్తూ ముఖ్యంగా మనుషులకు వచ్చే ఆపదల యొక్క లక్షణం ఏమిటంటే కలహ రూపంగా ఉంటుంది కలహమే ఆపద ఆపద కలహం నుంచి ఆపద అలా నిర్మాణం అవుతుంది మానవీయ సంబంధాలు బెడిసి కొట్టి దాని నుంచి ఆపదలు నిర్మాణం అవుతూ ఉంటారు ఈ ఆపదలన్నిటి అందు కూడా ముఖ్యంగా కలహము ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి కలహం కాని సందర్భాలు కూడా ఉంటాయి సో ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఆత్మౌపమ్యాన్ని కనుక పెట్టుకోగలిగితే పరిస్థితి ఒక కొన్ని సందర్భాల్లో కానీ అనేక సందర్భాల్లో ఇంప్రూవ్ అవటానికి చాలా అవకాశం ఉంటుంది సో కాబట్టి ఆ ఆత్మౌపమ్యం అనేది ఒక గ్రేట్ ప్రిన్సిపల్ సర్వత్ర సర్వభూతూ సమం తుల్యం పశ్యతి యహ అర్జున సకల ప్రాణుల విషయంలో సమంగా చూడాలి సమం అంటే తుల్యము సమానంగా చూడాలి ఏమిటి సమానంగా చూడాలి నెక్స్ట్ రాబోతోంది సుఖం వా ఇదివా దుఃఖం సో సుఖము కాని దుఃఖము కాని సకల ప్రాణుల ఎడల సమానము ఎవరితో సమానము సమానానికి ఒక స్టాండర్డ్ ఉండాలి కదా దేనితో సమానము ఆత్మౌపమ్యన తనను స్టాండర్డ్గా పెట్టుకుని తనతో సమానము అంటే తనతో సమానము కాబట్టి ఏదైనా ఒక చెట్టుని ఒక కొమ్మ లాగేప్పుడు తనతో సమానము ఆ చెట్టు సుఖం కానీ దుఃఖంగాని తనతో సమానము ఓ పశువు పక్షి తనతో సమానము ఓ మనిషి ఫిజికల్గా తనతో సమానము ఒక మనిషి సైకలాజికల్గా మనిషి దగ్గరకు వచ్చే రెండు లెవెల్స్ వస్తాయి ఫిజికల్ యాజ్ వెల్ అస్ సైకలాజికల్ సో సైకలాజికల్గా తనతో సమానము అలా ఉండగలిగితే ఏమవుతుందండి మీరు ఆలోచించి చూడండి అలా ఉంటే ఏమవుతుందో తెలుసునండి అహంకార మమకారాలు బాగా డైల్యూట్ అయిపోతాయి అసలు ఇంచుమించు లేకుండా అయిపోతాయి ఎప్పుడైతే అహంకార మమకారాలు లేవో అది అదే ద గ్రేటెస్ట్ కమ్యూనియన్ విత్ ఈశ్వర పరమో యోగ యోగ అంటే కమ్యూనియన్ విత్ ఈశ్వర ఈశ్వరునితోటి విలీనమగుట అది ఇంకో అహంకార మమకారాలే అడ్డు ఈశ్వరునితో విలీనం అవడానికి అడ్డేమిటంటే అహంకారమే అడ్డు ఆ అహంకారం పోవాలంటే ముందు మమకారాన్ని పోగొట్టి తర్వాత అహంకారాన్ని పోగొట్టాలి ఆ వరసలో పోతాయి ఆ క్రమంలో కాబట్టి ఎప్పుడైతే అహంకారము లేదో దేహం అలాగే ఉంటుంది ఇంద్రియాలు చక్కగా పనిచేసే స్థితిలో పనిచేస్తాయి మనస్సు మనన అంటే సంకల్ప వికల్పాలని చేస్తూ ఉంటుంది అది మనస్సు చేసే పని ఫంక్షన్ సూక్ష్మమైన ఫంక్షన్ మనస్సుది అది కూడా నడుస్తూ ఉంటుంది కానీ వీడు ఆత్మస్వరూపుడై ఈశ్వరుడై ఉంటాడు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మహాత్ముని యొక్క జీవితంలో క్రియ ఉంటుంది కానీ ఆ క్రియకి ఆయన కర్తగా ఉండడు ఆ క్రియ యొక్క ఫలానికి ఆయన భోక్తగా ఉండడు అది డిఫరెన్స్ అజ్ఞాని జీవితంలో క్రియ ఉంటుంది ఆ క్రియకి కర్త ఆ క్రియాఫలానికి భోక్త పడే మహాత్ముడి జీవితంలో క్రియ ఉంటుంది మహాత్ముడు అలాగా ఒక శిలా ప్రతిమలా అయిపోయి కూర్చోడు క్రియ ఉంటుంది కానీ ఆ క్రియకి కర్త అయిన కాడు భోక్త అయిన కాడు కర్త అంటే అహంకారము భోక్త అంటే మమకారం సో ఆ స్థితి చేరుకోవడానికి అది యోగము ఆ స్థితి చేరుకోవడానికి దిస్ ఈజ్ ఏ నైస్ స్టార్టింగ్ పాయింట్ ఆత్మౌపమ్యము అనేది చక్కని స్టార్టింగ్ పాయింట్ దాన్ని భాష్యకారులు ఇంకా కొంచెం చెప్తారు చూడండి సచ సమం పశ్యతిచ్యతే సో ఆ సమంగా తుల్యంగా చూస్తాడు దేనిని తుల్యంగా చూస్తాడు అంటే ఉచ్యత భాష్యకారులు అభినయం చేసి చెప్తున్నారు దాన్ని ఆ ఆత్మౌపమ్యము అనేదాన్ని ఒక అభినయపూర్వకంగా చెప్తున్నారు ఎలాగంటే యథా మమ సుఖం ఇష్టం తర్వప్రాణిం సుఖం అనుకూలం ఇప్పుడు నాకు ఈ పరిస్థితి నాకు అభీష్టము నాకు అనుకూలమైనది కాబట్టి ఇదే పరిస్థితి ఇతర ఇతరులకు కూడా ఇతర ప్రాణికి మనిషి కావచ్చు పశువు కావచ్చు పక్షి కావచ్చు ఇతర ప్రాణికి కూడా ఇదే పరిస్థితి అభీష్టమవుతుంది అని తను పొందే సుఖాన్ని ఇంకో ప్రాణితో కలిసి పంచుకునేటువంటి ప్రయత్నం లేదా ఏ పరిస్థితిని నిర్మాణం చేయాలని అనుకుంటున్నామో ఆ పరిస్థితి నా నాకు సుఖాన్ని ఇచ్చినట్టుగా ఇతరులకు కూడా సుఖాన్ని ఇస్తుందా లేదా అంటూ ఆ విధంగా ఆ సుఖము అనే ప్రయత్నంలో ఇతర ప్రాణులను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఏ ప్రాణికి దుఃఖం కలుగరాదు అది ఇప్పుడు రైల్లో వెళ్తూ ఉంటాం రైల్లో వెళ్తూ ఉంటే రాత్రి పది అవుతుంది పదిన్నరవుతుంది ఆ పక్క బెర్తలు రెండు బెర్తలు కొనుక్కుని ఆక్రమిస్తారు వాళ్ళు చేసే గోల పెట్టే లుల్లి ఎంత ఉంటుందంటే నిద్రపోవడానికి వీలుండదు అంత ల్లి పెడుతూ ఉంటారు వాళ్ళు ఎలా వాళ్ళ నిద్రపోయే సైకిల్ ఎలా ఉంటుంది రాత్రి పదకొండున్నర నుంచి పొద్దున్నో ఏడున్నర వరకు అది వాళ్ళ నిద్ర సైకిల్ మన నిద్ర సైకిల్ ఏమిటి రాత్రి పది నుంచి పొద్దున్నో నాలుగున్నర వరకు మన నిద్ర సైకిల్ చూడండి ఎలాంటి క్లాష్ వస్తుంది నేను సపోజ్ రాత్రి పదకొండున్నరకి వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత లేచి అప్పుడు నేను లొల్లి మొదలుపెట్టాను అనుకోండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఆ సెన్సిటివిటీ సెన్సిటివిటీ అంటవేదనాశీలము అదే ఆత్మౌపమ్యము అంటే అంతకంటే ఇంకేం లేదు అదే ఆత్మౌపమ్యం అది మనకు ఉండాలి వాళ్ళకి లేదని మనం నీకు సమాజంలో చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను కూడా పాటించను అనుకోకూడదు అది మనకు ఉండాలి అలాగే ఫోన్ మాట్లాడుతున్నారనుకోండి కొంతమంది ఫోన్ మాట్లాడతారు ఎలా మాట్లాడతారంటే రైల్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు వస్తాయి వాళ్ళ హిస్టరీ అంతా మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన ఆయన భార్య ఏవో వ్యవహారం మాట్లాడుకుంటున్నా అదంతా మనకి తెలిసిపోతుంది ఎందుకు మనకెందుకు ఆ కథ నేను ఒక ఆయనతో అన్నాను అయ్యా మీ బిజినెస్ మీ అనుచరులు మీ కుటుంబ పరిస్థితులు ఇప్పుడు నాకు తెలిసిపోయేసారని అన్నాను ఏంటంటే అంటున్నా అవునండి మీరేమో వరంగల్ వచ్చేప్పటికీ మీ హిస్టరీ అంతా నాకు తెలుసు మీరు అలా మాట్లాడుతున్నారు ఫోన్లో ఎందుకంటే మీ హిస్టరీ నాతో మీ కుటుంబ పరిస్థితులు మీ బిజినెస్లో నాకు అనవసరం కదా మీరు కొంచెం గమనించి మాట్లాడితే బాగుంటుంది అని నేను అన్నా సో చాలా మోస్ట్ ఇన్సెన్సిటివ్గా ఉంటారు ఈ సెల్ ఫోన్లు అవి పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగా చదువుకున్నవాళ్ళు ఇప్పుడు ఎయిర్ కండిషన్ కోచ్లో పయనిస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నా అంటే వాడు హిమస్టి నేను ఇంజనీయర్ అది వాట్ ఎవరు చదువుకోని వాళ్ళ గురించి ఇంకే మనం తప్పు పట్టడానికి కూడా వీలు స్థితిలో ఉంటుంది అంటే ఆత్మౌపమ్యము ప్రిన్సిపల్ ఏమీ లేదు మళ్ళీ ఏదైనా పూజ చే పూజ చేస్తారు పూజ చేస్తారు పూజ చేసినప్పుడు ఎంత గడబిడ చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కూడా నిద్రపోవడానికి వీలు భగవతి విశాల్ జాగరణ అనే వాళ్ళు వాళ్ళు జాగరణ చేస్తున్నారు మనమందరం జాగరణ ఎక్కడ చేస్తున్నాం వాళ్ళు కదా జాగరణ చేసేది ఆ దేవిని ప్రార్థిస్తే వాళ్ళు జాగరణ చేస్తున్నారు మంచిది మీరు ఒక రోజు కాదు మూడు రోజులు జాగరణ చేసుకోండి ఏమిటి అభ్యంతరం మీతో పాటు మేము కూడా జాగరణ చేయాలని అసలు వదిస్తే కొంచెం ఆలోచించుకోవాలి కదా ఆత్మౌపమ్యము చాలా ముఖ్యం మనం పూర్తి చేసుకుంటున్నాం నువ్వు వాళ్ళందరూ నిద్ర మానుకోవాలనే ప్రయత్నం అలా ఉండకూడదు అసలు ముఖ్యంగా ఈశ్వరారాధన అనేది ఇట్ కెనా ఇట్ నీడ్ నాట్ బి పబ్లిక్ షో ఇట్ మస్ట్ బి ప్రైవేట్ కమ్యూనియన్ ఈశ్వరారాధన అది హిందూయిజం యొక్క ప్రధాన లక్షణం దిస్ కాంగ్రెగేషన్స్ అన్నవి అది ఇస్లాంలోనూ క్రిస్టియానిటీలో ఉన్నాయి తప్ప మీకు హిందూయిజంలో లేవు ఇప్పుడు ఏమైందంటే సమాజంలో ఒక కాంపిటేటివ్ రిలిజియాసిటీ వచ్చిన మీదట మనం కూడా కొన్ని అలాంటివి చేయాల్సి వస్తుంది చేయకపోతే బ్రతకడం కష్టమనే పరిస్థితి కోసం చేయాల్సి వస్తుంది కానీ అదర్వైజ్ హిందూ ఫిలాసఫీలో దిస్ కైండ్ ఆఫ్ కాంగ్రిగేషన్ల అప్రోచ్ లేదు అంచేత మీరు ఆలోచించండి దేవాలయం ఉందనుకోండి ఎవళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు దండం పెట్టుకు వస్తారు కాంగ్రిగేషన్ కాదు అక్కడ అందరూ పన్నెండేళ్ళకి అక్కడికి చేరి ప్రార్థనలు అలా ఉండదు దేవాలయం పొద్దున ఏజెంట్గా పురోహితుడికి ఆయనకి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు తెలుస్తాడు ఆయన దాన్ని ఏదో కొన్ని గంటల సేపు తెరిచి పెడతాడు ఆ తెరిచి పెట్టిన టైంలో మీరు వెళ్ళి దండం పెరుగుతాడంటారు ఎవరి బట్టుకు వెళ్తే ఆయన ఖాళీ ఉంటే దాన్ని కొడతారు లేకపోతే లేదు లేకపోతే మీరే కొట్టాల్సి ఏముంది ఆయనే కొట్టాలని ఏమి ఉంది ఇట్ ఈజ్ నాట్ ఎ కాంగ్రిగేషనల్ ప్లేస్ టెంపుల్ వెర్ హాజ్ చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ కాంగ్రిగేషన్ సో అదర్ రిలిజియన్స్లో కాంగ్రిగేషన్ అని కాంగ్రిగేషన్ అని ఎప్పుడైతే అన్నారో అందరూ కలిసి ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది ఈ ప్రభావం వెళ్ళి దట్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్ ఎఫెక్టెడ్ ఇది దిస్ కైండ్ ఆఫ్ కాంపిటీవ్ రిలీజియాసిటీ ఇట్ ఈజ్ ఎ ఫినామినన్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ ఇది దిస్ ఈజ్ నాట్ యోగా ఇట్ యాజ్ సమ్ సోషల్ రిలవెన్స్ సొసైటీలో మనం సర్వైవ్ అవటానికి అలాంటివి కొన్ని చేయాల్సి వస్తే గాడ్ బ్లస్ యూ గో హెడ్ అండ్ ఇట్ బట్ యోగా మాత్రం కాదు అది యోగా అంటే ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కమ్యూనియం సో మనం పూజ చేసేప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క క్షేమము ఎదుటి వ్యక్తి యొక్క ఆనందము దట్ ఈస్ ది ప్రైమరీ రూల్ ఆత్మౌపమ్యమైన సుఖం వా ఎదువా నేను పర్సనల్గా ఒకటి రెండు ప్రిన్సిపుల్స్ నేను దీన్ని బట్టే ఈ గీతను అధ్యయనం చేయడం బట్టే నేను జపం చేస్తున్నాను అనుకోండి ఫోన్ వచ్చింది అనుకోండి జపం మానేసి ఫోన్ మాట్లాడతాను ఎందుకంటే ఆ ఫోన్ చేసిన అతను నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అతను కొంత పాపం నాతో మాట్లాడాలనే కదా ఫోన్ చేశాడు అతనితో మాట్లాడడం కూడా ఒక ఈశ్వరారాధన వంటిదే నేను జపం చేస్తేనే ఈశ్వర ఆరాధన మాట్లాడితే అది ఈశ్వరుని కాదు అంటే అది ఆ దృష్టి అది లౌకిక దృష్టి ఒక ఒక లోవర్ విషన్ అయింది తప్పిస్తే ఉన్నతమైన విషన్ ఎలా అవుతుంది అవర్ జపం చేసినప్పుడు ఎవరి మాట్లాడడానికి వచ్చినా కూడా ఆ మాట్లాడడానికి ప్రయారిటీ ఇవ్వటం ఎందుకంటే ఆత్మౌపమేన నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకోండి ఫోన్ చేస్తే రింగ్ ఉంటుంది నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది పర్సన్ టు లిఫ్ట్ కదా అతను లిఫ్ట్ చేయలేదనుకోండి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుందా ఉండదా అంటే మనకు అలవాటు అయిపోయింది ఉడికి రోజుగా యాభై ఫోన్ కాల్స్ చేసి వాడికి యాభై సార్లు ఎక్కడ డిసపాయింట్ అవుతాడు అందుకోసం డిజపాయింట్ ఒక థిక్ స్కిన్ కింద తయారయ్యాము మనం సో దాంతో ఆ స్లైట్ డిసపాయింట్మెంట్ ఉంటుంది వీఆర్ ఎకస్టమ్ టు ఆల్ దాట్ దాంతో మనం నోటీస్ చేయట్లేదు బట్ సపోజ్ ఎదర్ పర్సన్ లిఫ్ట్ చేసాడు అనుకోండి మీరు ఎవరితో మాట్లాడదాం అనుకున్నారో ఆయనే హలో అన్నాడు అనుకోండి హౌ వెల్ ఫీల్ హౌ గుడ్ లిఫ్ట్ ఫీల్ సో సే ఆత్మ జపం అన్నది ఈశ్వరుడు కాలానికి అతీతుడు ఈ కాలంలోనే జపం పూర్తి చేసి చేయాలి నేను తర్వాత కాలంలో చేసినా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఈశ్వరుడితోటి యూ కెన్ టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ లిబర్టీస్ అండ్ ఓన్లీ థింగ్ ఈస్ డిస్ టు సీ గాడ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆ విధంగా చేస్తే సో అటువంటి అతి సూక్ష్మమైన విషయంలో కూడా యథా మమ సుఖం ఇష్టం తథా సర్వప్రాణినా సుఖం అనుకూలం అని ఆ విధంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది రంతిదేవోపాఖ్యానం అని ఉంది భాగవతంలో వస్తుంది ఆయన మహా ఆకలిగా ఉంటాడు రోజో రెండు రోజులు భోజనం ఉంటాడు భోజనం దొరుకుతుంది అది తినబోతుంటే ఒకడు వస్తాడు ఓ కుక్కనేసి వస్తాడు కుక్కను పెంచుతూ ఉంటాడు ఈ వరకుని కుక్కను పెంచడం అది ఆ కల్చర్లో అది ఒక అయోగ్యమైన క్రియగా భావించేవారు ఈ రోజుల్లో కుక్కను పెంచడం ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎ వెరీ సోఫిస్టికేటెడ్ అండ్ ఫ్యాషనబుల్ థింగ్ అంటే అంటే మీకు సోషల్ వాల్యూస్లో ఎంత మార్పు వస్తుందో చూడదు శుని చేయవచ్చు లోపలి ఆ కల్చర్లో కుక్క కుక్కని పాలించటము అదంతా కూడా చాలా అయోగ్యమైన చర్యగా పరిగణింపబడేది సో అలా అందుకోసం అదృష్టాంతం ఈ శ్వాలకుడు అంటే కుక్కని పాలించేవాడు అంటే చాలా అది పెద్ద క్వాలిఫికేషన్కి అడుక్కోద్దు ఇట్ ఈస్ వెరీ బిగ్ డిస్క్వాలిఫికేషన్ దానికి ఈ స్వపాలకుడు వస్తాడు ఆ కుక్కను కూడా తీసుకొస్తాడు వచ్చి వాడు కోరతాడు నాకు నా కుక్కకి కొంచెం ఏదైనా అన్నం ఉంటే పెట్టండి అని అడుగుతాడు వాడు చూడండి వాడికి వాడు కుక్కకి వాడు వాడికి తోడు ఒక్కో వాటికి ఈ రెండింటికి ఏదైనా అన్నం ఉంటే పెట్టండి అని అడుగుతాడు అడిగితే ఈ రంతుదేవుడు తను తెచ్చుకున్న అన్నాను రెండు భాగాలు చేసి ఓ భాగం వాడికి ఓ భాగం ఇంకొకరిగి పెట్టేస్తాడు పెట్టేస్తే ఈయన ఎదురుకున్నానే వాళ్ళు తినేసి లేచి చెక్క పోతారు అంచేత ఇంకా ఆయన ఉపాక్ష్యాడాన్ని మనం ఈనాటికి చదువుతున్నాం సో శివి చక్రవర్తి దృష్టాంతం చూడండి శివికి నా నా నోటి ముందు ఆహారాన్ని నువ్వు ఓడగొట్టేవాయా నే అనే అంటున్న గ్రద్ద ఈ పావురం నాకు ఆహారం భగవంతుడు నాకు ఆహారంగా దాన్ని నిర్మించాడు అలా సృష్టించాడు దేవుడు అలా సృష్టించాడు నువ్వు నేను చేసిన సృష్టికి అది కాయి తన నోటుకుండా ఆహారాన్ని నువ్వు చెడగొట్టావు అంటే సరే నీకు నేను ఆహారం ఇస్తాను నీ కోరుకో అంటే నీ దేహం నుంచి ఆహారాన్ని నువ్వు అంటే పావురం యొక్క ప్రాణాన్ని కాపాడ కాపాడడం కోసం తన దేహాన్నించే మాంసాన్ని కోసి తోకం వేసి ఇచ్చినట్టుగా స్టోరీ అంతా నీకు కాబట్టి అటువంటి కారుణ్యము దయ అనే గుణంలో సర్వోన్నత స్థాయిని ఎలా చేరగలుగుతారు అంటే సర్వ సందర్భాల్లో ఆత్మౌపమ్యం చేతనే మనం చేరగలుగుతాం వాశబ్దశ్చార్థే అంటే ఇక్కడ వాకి చార్థం అండని పెట్టుకోండి అంటే సుఖముందు నువ్వు ఆత్మౌపమ్యాన్ని పాటించు లేదా దుఃఖమునందు ఆత్మౌపమ్యాన్ని పాటించు ఏదో ఒక దాంట్లో పాటిస్తే సరిపడుతుంది అని కాదు అలా కాదు సుఖమునందు మరియు దుఃఖమునందు కూడా ఆత్మౌపమ్యాన్ని పాటించు అక్కడ వా అనే పదానికి చా అనే అర్థంలో వాడారు ఎది వాచ దుఃఖం మమ అనిష్టం ప్రతికూలం యథా తథా తర్వప్రాణిం ప్రతికూలం అనిష్టం దుఃఖం ఇది ఇప్పుడు ఇంకో దుఃఖం విషయంలో కూడా ఇప్పుడు దుఃఖము నాకు అదే దుఃఖం నాకు కలిగిందనుకోండి అనిష్టం ప్రతికూలం నాకు అది ఉండదు నేను దాన్ని వెల్కమ్ చేయను ప్రతికూలం అంటే ఐ డోంట్ వెల్కమ్ ఇట్ i try to avoid it nen ela it chestano itwante response nen chupistano oka paristhithiki ade response sakala pranu laku anvayistundi ani mana artham chestundi daniki tagattuga manoshthapulayalsindi ade tagattuga munduku adugu vayalsindi ante gaane idu dukkamo idu naku undaku undakoddu ఈ దుఃఖం ఎదురవడి ఉంటే వాడు కష్టపడితే నాకేమి వాడు కష్టపడతాడో అంతాడో వాడి నాకేమి సంబంధం లేదు నేను మాత్రం కష్టపడకూడదు అనే ప్రవృత్తి చాలా తప్పు అలా ఉండకూడదు అక్కడ కూడా ఆత్మౌపుణ్యాన్ని తనకు దుఃఖం ఎలా అయితే ఇష్టము కాదు ఇతర ప్రాణులకు కూడా దుఃఖం అలాగే ఇష్టం కాదు నేను నాకు వచ్చిన దుఃఖాన్ని పరిహరించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నానో ఇతర ప్రాణులు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి అని ఒక విశాలమైనటువంటి హృదయంతో ఆలోచించి అప్పుడు మనం రెస్పాన్స్ ఇవ్వాలి అంతేగాని చాలా స్వార్థపూరితమైన దృష్టితో నాకు దుఃఖం రాకుండా ఉంటే చాలు మిగతా అదంతా ఎలా పోయినా నాకు అక్కర్లేదు అనేటువంటిది అది చాలా తప్పది దీన్ని స్వామి రంగనాథానంద్ ఈ టాపిక్ మీద చాలా విస్తృతమైన విచారం చేశారు ఆయన గృహస్థ అనేది అంటే సమాజంలో గృహస్థులు అధికంగా ఉంటారు కనుక ఆయన గృహస్థ అనే ఒక వ్యక్తిని యూనిట్గా ఇప్పుడు సొసైటీకి ఫండమెంటల్ యూనిట్ ఏమిటి ఫ్యామిలీ ఫ్యామిలీ పర్సన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సో ఫ్యామిలీ ఈజ్ ది ఫండమెంటల్ యూనిట్ ఈ సాధువులు బ్రహ్మచారులు వీళ్ళు ఇలా వస్తారు అలా పోతారు వీళ్ళు డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు వాళ్ళని కౌంట్లో తీసుకోలేదు ఫ్యామిలీ ఈజ్ ది యూనిట్ సో ఫ్యామిలీ పర్సన్ సో ఈ గృహస్థ ఆయన ఏమన్నారంటే ఇండియాలో గృహస్థుడు అన్ఫార్చునేట్లీ ఎన్లైకండ్ సిటిజన్ కాలేదు అని వాపోతారు ఆయన ఒక పుస్తకం గృహస్థుడుగా ఉంటాడు ఏమంటే గృహస్థుడికి ఉండాల్సిన శాస్త్రంలో ఎన్ని మంచి లక్షణాలు చెప్పారో అన్నీ ఉంటాయి అంటే ఏమిటి భార్యని ప్రేమిస్తాడు భార్య కోసం ప్రాణాన్నైనా ఇస్తాడు పిల్లల్ని కంటాడు కానీ వాళ్ళని చాలా శ్రద్ధగా పైకి వాళ్ళకి మంచి సంస్కారాలు తర్వాత విద్య అవి నేర్పిస్తాడు వాళ్ళకి చక్కగా ఆహారం అన్నీ సమకూర్చి ఎంతో పైకి తీసుకొస్తాడు తన ఇల్లు వాటిని చక్కగా చూసుకుంటాడు ఎకనామిక్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తాడు డబ్బు సేవ్ చేసి పెడతాడు అన్నీ చేస్తాడు ఈజ్ ఏ పర్ఫెక్ట్ గృహస్థ ఇంతటితో తాగడు దేవ కార్యాలన్నీ చేస్తాడు దేవతలకు పూజలు అవి దేవతలకు హోమం చేయమంటే చేసేస్తాడు పితృ కార్యాలన్నీ సక్రమంగా చేస్తాడు అన్నీ చేస్తాడు ఈజ్ ఎ వెరీ ఐడియల్ గృహస్థ బట్ నాట్ ఎన్ అండ్ లైక్ అండ్ సీపిజన్ ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు కానీ ఈ మంచి పనులు అన్నిటికీ ఫలము ఈ నాలుగు గోడల మధ్యనే ఉండాలి దీని ఫలము పక్కకి వెళ్ళకూడదు ఇప్పుడు మన ఇంట్లో మామిడి చెట్టు ఉంది దాని కొమ్మ పక్కకి వాలి దాన్ని నీడ కింద వాడు ఎవడో నిలబడ్డాడనుకోండి అదిగో నా చెట్టు నీడ వీడు అనుభవిస్తున్నాడు ఇంకా నీడకే వీడికి ఇంత దుఃఖం కలిగితే ఇంకా ఆ కాయ వాడి చేతిలో పడితే ఇంక వీడు ఏమవుతుందండి రాయనికి ఉత్తరం వచ్చింది పోష్మాన్ని తీసుకొచ్చి ఉత్తరం ఇచ్చాడు రాత్రి ఏడైంది పోష్మాన్ తీసుకొచ్చి ఉత్తరం ఇచ్చాడు ఇదిగో నేను ఉత్తరం లాస్ట్ ఉత్తరం అని ఇచ్చేసి వెళ్తాడు అప్పుడు ఈ గృహస్థుని స్విచ్ ఇంకో వాళ్ళు ఇంకో స్విచ్ వేయవా నేను ఉత్తరం చూడాలి లైట్ వేయిస్తాడు ఆయన లైట్ వేసి ఉత్తరం చదువుతాడు ఆ ఉత్తరం చదవాలి లేకపోతుంటే చూడు అర్ధ రూపాయి అక్కడ పెట్టండి ఎందుకంటే ఇప్పుడుదాకా నా లైట్లో నువ్వు ఉత్తరం చదివావు కదా అంటే అదే టైంలో నువ్వు కూడా ఆయన కూడా నోట్స్ రాసుకున్నాడు అదే నేను ఉత్తరం చదివే టైంలో నువ్వు కూడా ఏదో పని చేసుకున్నావు కదా అవును నా లైట్లో నేను పని చేసుకున్నాను దానికి నేను ఖర్చు కట్టక్కర్లేదు నా లైట్లో నువ్వు ఉత్తరం చదివావు కనుక నువ్వు అర్ధ రూపాయి ఇచ్చి వెళ్తావు సో యాజ్ ఎ గృహస్థ ఈజ్ ఐడియల్ ఇన్ ఎవరీ రెస్పెక్ట్ బట్ అలాగంటే గృహస్థు ఉంటే అందరూ అటువంటి గృహస్థులేయితే ఆ సమాజం ఎలా ఉంటుంది బహుశా మనం దృష్టాంతంగా చెప్పాలంటే మన సమాజాన్ని చెప్పచ్చు సో గృహస్థు ఆ ప్రేమ ఆ సిన్సిరిటీ ఆ భక్తి దైవభక్తి ఈశ్వరారాధన ఇవన్నీ కూడా ఆ కాంపౌండ్ వాళ్ళకి లోపలే ఉంటాయి తప్ప కాంపౌండ్ వాళ్ళు బయటికి రావు ఆ స్థితి అలా ఉండకూడదు అంటే మీ అండ్ మై ఫ్యామిలీ దాన్ని ఒక సిండ్రోమ్గా అభివర్ణించారు మీ అండ్ మై ఫ్యామిలీ మనం ఏం చేసినా దాని ఫలం మీ అండ్ మై ఫ్యామిలీకి వర్తించాలి దానికి మించి వర్తించకూడదు అలా కాదండి మరి ఎవరైనా పైవాళ్ళు వచ్చి భోజనం పై వాళ్ళు వచ్చి భోజనం పెడితే ఆ పుణ్యం మనకు వచ్చేసేయాలి కాబట్టి మేము ఆహ్వానిస్తాం ఆ టైంకి అప్పుడు మేము పెట్టిన భోజనం తినేసి ఆశీర్వదనం చేసి వెళ్ళిపోతే మాకు ఆ పుణ్యం లభిస్తుంది కాబట్టి భోజనం పెట్టాను తప్ప లేకపోతే అలా కూడా డబ్బు వేస్ట్ చేసేది లేదు అనే ఒక ఇలా చెప్పరు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పరు అలా ఆర్టికులేషన్ ఉండదు బట్ దట్ ఈజ్ హౌ పీపుల్ బిహేవ్ బిహేవియర్ అలా ఉంటుంది ఆర్టికులేషన్ పాఠం చెప్పేప్పుడు నేను అన్నాను మాట్లాడి ఇది రంగనాథానంద్ బాగా దీని మీద వ్యాఖ్యానం చేశారు ఆయన ఏమంటారంటే ఇది గ్రహస్థ ఐడియల్ గృహస్థగా ఉంటే సరిపడదు అనగా ఆ గృహస్థ స్థితి నుంచి ఐడియల్ సిటిజన్ కింద కూడా గ్రో అవ్వాల్సి ఉంటుంది దానికి గీత మనకి సహకరిస్తుంది ఆత్మౌపమ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నా కుటుంబం నేను నా కుటుంబము సుఖంగా ఉంటే సరిపడదు నేను నా కుటుంబంతో పాటుగా ఈ బస్తీలో ఉన్న కుటుంబాలన్నీ సుఖంగా ఉండాలి సో ఆ విధంగా ఇంటిగ్రేట్ హోల్ సమష్టితోటి ఇంటిగ్రేట్ అయ్యి దారిలో ఉండాలి తప్ప సమష్టి నుంచి విడిపోయేటువంటి యాటిట్యూడ్లో ఉండరాదు సమష్టితో ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో అదే ట్రూ రెలిజియన్ దట్ ఈస్ ది ట్రూ రెలిజియన్ నేను నా ఇల్లు నా భార్య నా పిల్లలు మా యొక్క క్షేమం కోసం నేను పూజ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ సూడో రెలిజియన్ ఈశ్వరుని ఆరాధించే సందర్భంలో కూడా ఆ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది హార్ట్ హృదయ వైశాల్యం కలిగి ఇంక్లూడ్ ది ది లార్జర్ పిక్చర్ మీ మైండ్ బాగా ఎక్స్పాండ్ చేయటం చాలా అవసరం దట్ ఈస్ ది ట్రూ వెలిగి అండ్